ఇేతత్ గోహ్యతమం గోప్యతమం అత్యంత రహస్యం అది ఇతి ఇంతవరకు ఇతి అంటే ఏతట్ ఇది అని అర్థం శ్లోకంలో ఇటీ అని ఉంది కదా ఇది గోహ్యతమం ఇటీ అంటే ఏతట్ ఇగ ఇంతవరకు చెప్పేది అని అర్థం ఇది గుహ్యతమం అత్యంతము గోప్యతమం అత్యంత రహస్యం అంటే అర్థం ఇప్పుడు రహస్య ఒక తప్పర్థం సమాజంలో చెప్తారు రహస్య శబ్దానికి తప్పర్థం అంటే ఎవరికి చెప్పద్దు నీ దగ్గరే దాచిపెట్టుకో అది తప్పర్థం ఇప్పుడు చేప ముందు రహస్యం అది ఎవరికి చెప్పేది కాదు ఏమంటే ఉపనిషత్తు చెప్పండి అది రహస్యం ఎవరికి చెప్పేది కాదు ఎవరో మాలో మేమే ముగ్గురు నలుగురం కూర్చుని మేమే చదువుకుంటాం ఇంకెవరికి చెప్పేది కాదు అని అర్థం చెప్తారు చాలా తప్పర్థం రహస్య సూత్రానికి అర్థం ఏంటంటే యోగ్యుడు కాని వాడికి చెప్పవద్దు ఎందుకంటే చెప్పడం ద్వారా వాడికి ఉపకారం మీరు చేయలేకపోతారు యోగ్యతను చూసుకునే మీరు బోధించండి ఎవడు యోగ్యుడో వాడిని కాదనవద్దు ఎవడు యోగ్యుడు కాదో వాడికి చెప్పవద్దు మరి యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది యోగ్యత కూడా జిజ్ఞాసు వాడి జిజ్ఞాసతో వచ్చినట్లయితే వాడికి కూడా చెప్తే వాడికి యోగ్యత వస్తుంది చెప్తుంటే యోగ్యత కాబట్టి రహస్య శబ్దానికి అర్థం ఏంటంటే అత్యంత శుద్ధమైన అంతఃకరణములో మాత్రమే తెలుస్తుంది మామూలు సీదాసాదా అంతఃకరణలో ఇది తెలియబడదు అని అర్థం మీరు భగవద్గీత పుస్తకాన్ని వెయ్యి కాపీలు తీసుకొచ్చి చెరువు పుస్తకం మళ్ళీ పెట్టేశారనుకోండి అయినా కూడా లోపల ఉండే జ్ఞానము రహస్యంగానే ఉంటుంది అది చాలా సూక్ష్మమైన పరిజ్ఞానం గల మాత్రమే తెలుస్తుంది ఒక ఆయన ఐదేళ్ళ ఆరేళ్ళలో వేదాంతం జరిగాడు ఇంకా ఎక్కువ జరుగుతుంటాడు ఐదేళ్ళు ఆరేళ్ళు తర్వాత ఇంకో ఐదేళ్ళో ఆరేళ్ళ వేదాంతాన్ని జనువులకు బోధించాడు సన్యాసం తీసుకున్నాడు ఓసారి కాన్ఫరెన్స్లో నన్ను పిలిచారు కాన్ఫరెన్స్కి ఆయన కూడా కాన్ఫరెన్స్కి వచ్చారు నా లెక్కరు నాది కీ నోట్ అడ్రస్ అన్నారు కాబట్టి ముందు గంటాగెల్లబ్బా నా అడ్రస్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ మీద ఉండగా నేను ఆడియన్స్లో కూర్చున్నాను ఎందుకంటే ఆ భాత్తులు ఎదురు చెప్పుకుంటున్నారు వెళ్దామని సరదా ఇంకా లంచ్కి టైం ఉంది సో ఆయన మొదలుపెట్టారు గంట సేపు గీత గురించి గురించి ఉపన్యాసం అది వింటే నేను ముక్కు మీద వేడు వేసుకోవాల్సి ఎందుకంటే ఆయన చెప్పింది శ్రీకృష్ణుడు చెప్పిన విరుద్ధంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫలాసక్తి లేకుండా కర్మ చేయటం ఉండదని చెప్పాడు మరి శ్రీకృష్ణ అలా చెప్పాడా మీకేమన్నా అలా అనిపించిందా అలా చెప్పాడు ఇంకొకటి ఏమని చెప్పాడంటే మనకి ఈగో అనేది ఉంటుందండి ఫ్రీ విల్ ఉంటుంది ఈగో అనేది ఉంటుంది ఈగో లేకుండా అసలు మనం ఏ పని చేయలేము అసలు శాస్త్రం చదవాలంటే కూడా ఫ్రీ విల్ ఉన్నవాడే శాస్త్రం చదువుతాడు ఈగోకి ఫ్రీ విల్ ఉన్నప్పుడే శాస్త్రం చదువుతాడు చెప్పాడు చాలా లాజిక్గా ఆర్గ్యుమెంటేటివ్గా చెప్పాడు ఆశ్చర్యం ఏంటంటే ఆడియన్స్ దప్పట్లు కూడా అబ్బా ఎంత బాగా చెప్పాడు అప్పుడు నేను అనుకున్నాను ఇది గుహ్యతమం శాస్త్రం ఆయన మీద నేను వ్యతిరేకం చెప్పట్లేదు ఈ శాస్త్రం అన్నది అత్యంత శుద్ధమైన సంస్కృతమైన సృజనాత్మకమైన పదువు బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవానికి వస్తుంది కాబట్టి శాస్త్రం చదువుకుంటే ఫ్రీ విల్లు ఉంటుంది కర్తృత్వం ఉంటుంది అదే సాధా గేత చెప్పింది గేత ఏమని చెప్పింది కర్తృత్వం ఉంటుందని చెప్పిందా లేకపోతే కర్తృత్వం ఉండదని చెప్పిందా ఉండదని చెప్పింది కర్తృత్వం ఉంటుందని చెప్పలేదు కురు కర్మ అని చెప్పింది కురు కర్మ అని వాడు అలాగే వ్యాఖ్యానం కురు కర్మ అని చెప్పింది కాబట్టి నువ్వు కర్తవ్యం చెప్తాడు కురు కర్మ అని చెప్పిందా నువ్వు కర్తవ్యం అని చెప్పిందా కురు కర్మ అని చెప్పింది నువ్వు కర్తవాన్ని ఎక్కడ పైగా నువ్వు కర్తవు కాదని చెప్పింది మరి ఈ సూక్ష్మాంశ కురు కర్మానా కర్త ఒకటే అని అనుకుంటే అదే రహస్యం అంత సూక్ష్మంగానూ ఉంటుంది కర్మ చేస్తే కర్తవ్వడు కర్మ అజ్ఞానం వల్ల కర్త అవుతాడు కర్మ చేయడం వల్ల కర్తవ్వడు కర్మ మానేస్తే అకర్తవడు అజ్ఞానం వల్లే అకర్త అవుతాడు కర్మని అకర్మ స్పష్ట చేయడు సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మకరుతో మరి ఇలాంటి సూక్ష్మమైన విషయాలు ఎంత రహ ఎంత జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది వాటిని కాబట్టి ఇది సుఖరాము రహస్యమైనది అత్యంత గోప్యతమము అంటే యోగ్యులు కాని వాళ్ళు దేన్ని తెలుసుకోలేకపోతారు కాబట్టి యోగ్యతను చూసి సందర్భాన్ని చూసి మీరు చెప్పాలి అందుకే వాళ్ళు ఏదో ఎజ్ఞం చేస్తున్నారు ఏదో పూజ చేసుకుంటున్నారనుకోండి అక్కడికి వెళ్ళి ఆత్మకర్త కాదు అని చెప్పకూడదు అలా చెప్పకూడదు అక్కడేదో హార్మోనీ తబల పెట్టుకుని భజన చేసుకుంటున్నారు అనుకోండి అక్కడికి వెళ్ళి ఆత్మస్వరూపము నామరూపములకు అతీతమైనది అని చెప్పకూడదు ఎందుకంటే భజనలో అంతా నామరూపాలేము భజనలో నామరూపాలు తప్పించే నేను ఒక భజన విన్నా అనుకున్నా ఎవ ఉన్నా ఈ భజన ఆ భజన ఏంటంటే సీత పతే రామ ఇది ఇదే ఇది హార్మోనీ అది ఏమో అనుకున్నారు సీతా ఆయన మంచిది రాములవారు సీతాదేవుడు మగుడు రుక్మిణి పతే కృష్ణ మంచిది చాలా సంతోషం భామ పతే కృష్ణ ఓకే దట్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ ఎవళ్ళ భార్యాభర్తల పేర్లలో ఇష్టం ఇంత చెప్పి భజన పార్వతీ పతే శివ ఓహో అలాగా చాలా సంతోషం ఆయన పార్వతీదేవికి ప్రభువు సరస్వతీ పతే బ్రహ్మ ఇవి భజన మొత్తం క్యారెక్టర్లన్నీ పురాణిక క్యారెక్టర్స్ అన్నీ ఎవడెవల భార్యలు అన్నీ పెట్టి భజన కేబోల్నా దీనికి మళ్ళీ తబలాను ఒకటి పర్వాలి దీంట్లో అలా ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నామరూపాలు మిథ్యాన్ని చెప్పామనుకోండి వాళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు వాళ్ళు వాళ్ళే ఉంటారు మన అక్కడి నుంచి తరవేస్తారు కాబట్టి ఈ శాస్త్రము ఇలాంటి ఇలాగంటి సదస్సు దీన్ని బ్రహ్మ సదస్సు ఉంటారు అంటే ఆత్మవిచారం చేసేటువంటి సదస్సు ఇటువంటి సదస్సును ఒకదాన్ని ఎన్నుకుని దాంట్లో బోధించదగ్గలే తప్ప ఇది మామూలుగా పబ్లిక్ స్పీచ్లా చెప్పేది కాదు నా దగ్గరకు మహాత్ ఒక సజ్జనుడు వచ్చాడు కాబట్టి గాయత్రీ మంత్రాన్ని పదివేల ప్రతులు తయారు చేసి పంచి పెడతాను అని చెప్పి వద్దుని చెప్పాను వద్దు చెప్పాను ఎందుకంటే ఎందుకంటే గాయత్రీ మంత్రాన్ని మీరు పంచిపెడితే ఏదో రోడ్డు పక్కన ఏవో ప్యాంపులకి పంచి ఉంటారు అలా అనవసరం గాయత్రి మంత్రం కావాలనుకున్నవాడు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నా గాయత్రిని బోధించండి అని అడుగుతాడు వారికి చెప్పాలి రెండు వాడు మీ దగ్గరికి వస్తే మీరు చెప్పండి మీకు చేత కాబట్టి చేతలేని దగ్గరికి తీసుకు అంతే తప్ప పూజ ముద్ర నుంచి అది వర్కౌట్ కాదు సో ఈ రకంగా ఆ రహస్య శబ్దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇది చేతత్ ఇది అత్యంత రహస్యము కింద ఏమిటది ఆ రహస్యం అంటున్నారు ఏమిటది శాస్త్రం శాస్త్రము రహస్యము పదిహేనో అధ్యాయంలో శాస్త్రమా అది మొత్తం గీతంత శాస్త్రమా మొత్తం గీతంత శాస్త్రమే మరి ఇక్కడేమో శాస్త్రం అనే మాట పదిహేనో అధ్యాయాన్ని అన్వయిస్తుంది అంటే మొత్తం గీతంత శాస్త్రమే అయినప్పటికీ దానిలో ఒక చిన్న భాగమైనటువంటి పదిహేనో అధ్యాయాన్ని కూడా శాస్త్రమని పనికట్టుకు చెప్పుకు కారణమేమనగా ఇది చాలా గొప్పది అని స్థుతి ఇది ఎంత గొప్పదంటే మొత్తం గీతకంతకీ ఏ పేరు పెట్టారో నేను ఒక్కదానికి అంత పేరు పెట్టేశాను అంత గొప్ప అధ్యాయము అనే అభిప్రాయం దాన్ని శ్రీకృష్ణ శంకర్లు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎద్యి గీతాఖ్యం సమస్తం శాస్త్రం ఉచ్యతే వాస్తవంలో మొత్తం గీతగంతకీ సమస్తం గీతాక్షం గీతానికి పేరు గల కూడా శాస్త్రం పేరు ఉంది తథాపి అయమేవ అధ్యాయ శాస్త్రమి ర్థం ప్రకరణ అయినప్పటికీ కూడా ఈ ఒక్క అధ్యాయాన్ని పట్టుకుని ఇక్కడ శాస్త్రం అని అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రకరణము అలాగే ఇక్కడ ఈ ప్రకరణం ఏమిటంటే మనం తప్పక తెలుసుకోదగిన విషయాన్ని ఇంతకుముందు చెప్పినా మళ్ళీ దాన్ని సంగ్రహంగా ఇక్కడ చెప్పారు ఆ శాస్త్రం యొక్క ఈ పదిహేను అధ్యాయం ఉన్నది తర్వాత స్థుతి అనే హేతు కూడా ఒకటి ఉండనే ఉన్నది ఈ అధ్యాయం గొప్పది అని దాన్ని వివరిస్తారు సర్వోహి గీతాశాస్త్రాథ అస్మిన్ అధ్యాయ సమాసేన ఉత్త ఎందుకంటే అలాగా దీన్ని ఈ అధ్యాయాన్ని పట్టుకునే శాస్త్రం అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే హీ బికాజ్ మొత్తం గీతాశాస్త్రంలో చెప్పిన తాత్పర్యం ఎంత కలదు అదంతా కూడా ఈ ఒక్కధ్యాయంలోనూ సమాస సమాసం అంటే సంగ్రహంగా చెప్పారు విస్తారంగా చెప్పిన సంగ్రహంగా ఈ ఒక్కధ్యాయంలో ఉద్ఘాటించినాడు కనుక ఎన్ని శాస్త్రం అనుక యోగ్యముగా ఉన్నది అంతేకాదు మొత్తం గీత యొక్క తాత్పర్యమంతా ఈ అధ్యాయంలో రావడమే కాదు మొత్తం వేదము యొక్క తాత్పర్యమంతా అధ్యాయంలో వచ్చేసింది నా అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు ఇంకేమిటి మరి సర్వస్వ వేదార్థ పరిసమాప్త మొత్తం వేదార్థమంతా కూడా వేదో తాత్పర్యం అర్థమంటే తాత్పర్యం లేదని కర్మని చెప్తుంది కర్మ ఏదో తాత్పర్యం ఉండదు కర్మ ఎందుకు తాత్పర్యం ఉండదు ఇప్పుడు రోజు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ మీద పరిగెత్తుకు రాని చెప్తారు అంటే అక్కడ వాడి ఆరోగ్యముందు తాత్పర్యమా లేదా వాడు సికింద్రాబాద్ స్టేషన్లో వెళ్ళి కదా అవన్నీ చూసుకుంటూ వస్తాడన్న ఏది తాత్పర్యం ఆరోగ్యముందు తాత్పర్యం ఏ రోజు దృష్టాంతం సమ్ ఎగ్జాంపుల్ అయిపోలేవు అలాగే వేదంలో ఈ కర్మ చేయ ఆ కర్మ చేయని చెప్తా అంటే కర్మ చేయాలి అంటే అంటే వీడు సోమరిపోతు కింద తయారవుతారు జ్ఞానము సోమరిపోతులకు ఉద్దేశించింది కాదు మోస్ట్ యాక్టివ్ పీపుల్కు ఉద్దేశించింది కాబట్టి వాడిని వయస్సులో ఉన్నప్పుడు వాడి ఆ వయస్సు యవ్వనలో ఉండే శక్తిని ఎంగేజ్ చేయాలి పూర్వం గ్రామంలో ఎద్దు అది బాగా బలిసిన ఎద్దుకి ఏం ఇంకో ఎద్దుతో కలిపి మెడకి తాడేసి కడతారు అప్పుడు ఆ రెండు ఎద్దులు కూడా చెప్పిన మాట వింటారు లేకపోతే అసలు ఏమేమి చెప్పిన మాట వెళ్ళదు అలాగే పదికేళ్ళు వచ్చేసి ఇంకా వాడు చెప్పిన మాట వెళ్ళు మోటార్ సైకిల్ వేసుకుని సినిమాలుకి దానికి పోతూ ఉంటాయి అప్పుడు అరే వీడికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ ఎద్దుకలైతే ఇంకో ఎద్దుకి పోయి బెడకి కడతారు పెళ్లి చేస్తారు చేస్తే మోటార్ సైకిల్ మూలపాలేసి ఇంట్లో పడుతూ అలాగే అంటే వాడిని ఎంగేజ్ చేయాలి లేకపోతే వాడు పెట్టి అలాగే పాతికి ముప్పై ఏళ్ళ వయస్సులో వేద రోజులు ఉన్న వాడిని వాడిని వాడి వయస్సులో ఉన్నటువంటి ఆ శక్తిని ఎంగేజ్ చేయాలి లేకపోతే వాడేదో పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తాయి ఎంగేజ్ చేయడానికి దర్శన పూర్ణమాసం చేయమని చెప్పారు వీడి ఇంకా ఒక దర్శ దర్శ రోజు అగ్నిహోత్రం చేసుకుని మళ్ళీ దశమొచ్చేటికి మళ్ళీ పూర్ణమాస యాగానికి తయారు మళ్ళీ ఇది పూజించుకున్నప్పటికి అది తయారు అలాగే ఇంకా వీడిని కూర్చొనివారు నిలబడినవారు దర్శేండి అయిన వచ్చిన పూర్ణమాస అయిన వెంటనే దర్శ అయిన వచ్చిన పూర్ణమాస ఈ లోపల మలయా మలయపక్షం అయ్యే వచ్చింది చవిత్ర దర్పణాలు ఈ లోపల పుష్కలం వచ్చింది హిరణ్య శ్రాదం ఇంకా ఆ విధంగా వీడిని నలిపేస్తారు బట్టి ఆ వయస్సు అలాగే అందుకో ఇంత పని చేయిస్తారు తాత్పర్యం కర్మ ఏం లేదు వాడు తెలుసుకోవాలి ఈ కర్మ ద్వారా చిత్తశుద్ధి జ్ఞానమునందే తాత్పర్యం శాస్త్రంలో ఉపాసనలేవో పొంగిపోతారు వైదిక ఉపాసనలు విచిత్రంగా ఉంటాయి చిత్రంగా అంటే మన పురాణ దృష్టితో చూస్తే చిత్రంగా ఉంటుంది సో వేదంలో ఉపాసనలేవో చెప్తారు తాత్పర్యం ఉపాసనలు ఎన్ని ఉండదు తాత్పర్యం జ్ఞానమునుండే ఉంటుంది కాబట్టి ఇంత వేదంలో ఎన్ని డిఫరెంట్ విషయాలు చెప్పినా వేదము యొక్క తాత్పర్యము జ్ఞానమునుండేగలదు ఆ తాత్పర్యమునంతా కూడా ఇక్కడ కంక్లూడ్ చేశారు పరిసమాప్త్యే పరిసమాప్త ఇక్కడ కంక్లూడ్ చేశారు ఎలాగా ఎస్తం వేద సవేదీతి ఊర్ధ్వ మూల మహశ్ శాఖం అని సంసార వృక్షం వర్ణన చేసి ఈ సంసార వృక్షాన్ని అర్థం చేసుకుని నేను ఈ సంసార వృక్షములో ఉన్నానే తప్ప సంసార వృక్షముకు చెందినవాడను కాను నా మూలము పరమాత్మ అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే వేదము యొక్క తాత్పర్యము అని అని చెప్పడం అంటే ఏమనమాట మొత్తం గీతాశాస్త్రము యొక్క సారమును ఇక్కడ చెప్పటం మాత్రమే కాక వేదము యొక్క సారమును కూడా ఇక్కడ చెప్పినట్లయినది వేదైష్య సర్వైరహమే ఇది చోక్తం మొత్తం వేదాలన్నీ కలిసి వెల్లిస్తే వాడు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసిన ఇంతే ఏమిటి ఆ వేదములన్నిటికీ ఒకే వస్తువును తాత్పర్యము గలదు ఆ వస్తువే పరమాత్మ ఆ పరమాత్మయే ప్రతి ప్రాణి ఎందు ఆత్మరూప ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ పురుషోత్తమ రూపంగా ఇదే తెలుసుకోవచ్చు కాబట్టి వేద తాత్పర్యమునంతనూ గీతా తాత్పర్యమునంతనూ కూడా తాత్పర్యము అంటే తత్పరతతో చెప్పే విషయం దాన్నంతనూ కూడా ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు కాబట్టి ఈ అధ్యాయానికి శాస్త్రము అనే పేరు ఎంతయూ చది ఉన్నది ఇద ముక్తం చెప్పారు కదా ఇది దుష్యతమం శాస్త్రం ఇద ముక్తమను శ్లోకములు కథితం మయా ఇది నా చేత చెప్పబడింది నేను ఇంక చెప్పేశాను హే ఆ నగ ఆ పాప నువ్వు పాపములు లేనివాడేవో కనుక నీకు చెప్పాను అర్జునులే పాపములు లేదు చాలా గొప్పవాడు సో ఎంత గొప్పవాడంటే వీళ్ళు పన్నెండేళ్ళు అవ వనవాసం చేసినప్పుడు వీళ్ళు మామూలుగా అక్కడ వనవాసంలో షికారు చేసినట్టు చేసేవారు అర్జునుడు మాత్రం ఆ పన్నెండేళ్ళు శివుడు గురించి తపస్సు చేస్తూ గడిపారు చాలా పుణ్యాత్వం ధర్మం అనంత చాలా నిష్టగలవాడు ధర్మాన్ని తప్పడు ధర్మరాజు గారు ఎలాగో గొప్పవాడే కానీ ఆ పాప పాపం అనేది ఆయనలో లేదు ఇత వాడవేదో కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు కానీ అర్జునుడు ఏంటి ఏ పాపము లేదు మనం కూడా మనలో పాపం లేకుండా చూస్తాం పాపం అంటే చూడండి పాపం అంటే నిలబడి మంచి నీళ్ళు తాగేది పాపం వచ్చింది తూర్పు వైపు వెళ్ళేప్పుడు పశ్చిమంలో పరస్థానం పెట్టలేదు పాపం అలా మొదలు పెట్టకూడదు మీరు అది కాదు పాపం అంటే తుంగిన తర్వాత వాసుదేవా అనుకోలేదు పాపం వచ్చింది ఏకాదశి నాడేమో మధ్యాహ్నం ద్వాదశి నాడు పొద్దున్న ఐదు పాపం అయ్యేప్పటికి చక్కెర పొంగదు తినలేదు అని చెప్పా మొదలు పెట్టకూడదు అది కాదు పాపం అంటే ఆ పాపం అది వేరే ఆ సందర్భమే కర్మ కర్మకాండ సంకల్పం పాపము అంటే ద్వేషము తర్వాత కామనలు వెరి వెరి కోరికలు ఇతరుల సుత్తును అపహరించుట ఈర్ష్యా తర్వాత నిరంతరమైన దుఃఖము దేనికి ఒకదానికి దుఃఖిస్తూ ఉండడము అది కూడా పాపం సో భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడము అది కూడా పాపం ఇది పాపం హృదయంలో మీకు ఒక్కటే లెక్కం లేదు మీ హృదయానికి విశ్రాంతి లేకుండా దుఃఖాన్ని ఉద్వేగాన్ని ఏది కలిగిస్తుందో అదే పాపం పాప ఫలం ఏమిటి దుఃఖం కాబట్టి దుఃఖాన్ని ఏది కలిగిస్తే అదే పాపం అది మనస్సులో వాసనారూపంగా ఉంటుంది కాబట్టి అటువంటి దోషంలో అర్థమనేందుకు లేవు మనం కూడా అలా చూసుకోవాలి ఏకత శాస్త్రము ఈ శాస్త్రము ఈ శాస్త్రము అంటే మీరు ఇంతవరకు చెప్పిన ఈ శ్లోకాలన్నీ కంఠస్థం చేసి కూర్చోవడం రోజు మూడు సార్లు పొద్దున్న మూడు సార్లు సాయంకాలం చదివేస్తూ ఉండడం అలా కాదు అలా అక్కర్లేదు కూడా మీరు భగవద్గీతను పారాయణలో పెట్టాల్సిన అవసరం లేదు యథాదర్శితార్థం అది శాస్త్రం అంటే ఇక్కడ ఏ విధంగా చూపించబడినదో ఆ విధంగా మీరు తెలుసుకోవాలి నిరూపించబడినది మీకు కళ్ళకి కట్టేట్లా ఇక్కడ శ్రీకృష్ణుడి చేత బోధించబడినది అది ఆ బోధక పేరు తప్ప ఊరికే పారాయణ చేసే శ్రీడమని మాత్రం అనుకోవద్దు బుద్ధ్వా తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే అలాగా అధ్యయనము ఆచరణము అనుభవము అధ్యయనం తెలుసుకున్నట్టు అవరు ఆచరణలో పెట్టాల్సిన వాటిని ఆచరణలో పెట్టి అనుభవానికి రావాల్సినవి వస్తు ఉంటే దాన్ని బుద్ధ్వా అని అంటారు అప్పుడు ఏమవుతాడు వాడు బుద్ధి తెలుసుకున్నటువంటి ఏమవుతాడు బుద్ధిమాన్ సత్ భవేత్ సత్ అంటే భవేత్త అనర్థం అవుతాడు బుద్ధిమంతుడు అవుతాడు అంటే అప్పుడే బుద్ధిమంతుడి కింద లెక్క అంటే మానవుడికి పశుపక్ష్యాదులకు తేడా బుద్ధియే కాబట్టి మనిషి బుద్ధిమంతుడు అవుతాడంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని బుద్ధిమంతుడు అవుతాడు లేకపోతే పశుపక్ష్యాతులతో సమానమే పెద్ద తేడా ఏ ఉంటుంది బాగా డబ్బు సంపాదించి మేడలు ఖరీదైన కార్లను నడిపితే మానవుడు అయిపోతాడే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటేనే మానవుడు అవుతాడు కాబట్టి బుద్ధిమంతుడు అవుతాడు నా అన్య కృపకృతి నా అన్యత ఇంకో విధంగా బుద్ధిమంతుడు అవ్వ అంటే పెద్ద పెద్ద శాస్త్రాలను అధ్యక్ష మిగతా చదువుకోవాలి చదువుకోవడం కూడదని నా అభిప్రాయం కాదు ఇప్పుడు అకౌంట్స్ అకౌంట్స్ మీరు బాగా అద్భుతంగా నేర్చుకున్నారనుకోండి ఈ కాంటెస్ట్లో మీరు జీవితము అనేటువంటి సందర్భంలో బుద్ధిమంతులు అవుతారా ఆవరు జీవితం అనే సందర్భంలో బుద్ధిమంతులు అవ్వాలంటే అకౌంటెన్సీయో లేకపోతే లాయరో అయితే సరిపడదు అది ఒక చిన్న అంశం లైఫ్లో ఏదో ఒక స్కిల్ పెట్టుకుని పది రూపాయలు సంపాదించుకుని భాగజాతం సుఖంగా ఉండాలి కనుక ఆ స్కిల్ దానికి స్కిల్ అని పేరు దాని నారాద్యం కూడా అంటాం స్కిల్ అనే అంటే వాళ్ళకి స్కిల్ ఉంటుంది అకౌంట్స్ అన్నీ వేసుకునే స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ మనకు ఉండదు మనకి మనం అకౌంట్లు వేసే ఉంటుంది ఎప్పటికీ టారీ వీడే సిక్స్ సిక్స్ ఎంచురీస్ ఉంటాయి తయారీ అవ్వదు వీళ్ళు అకౌంటెన్సీ వాళ్ళు సిక్స్ ల్యాక్ ఎంట్రీస్ ఉంటాయి టాలీ ఒకవేళ అవకపోయినా టాలెంట్ చేస్తారు వాళ్ళు ఏదో రకంగా బ్యాచ్ డేస్ పెట్టి వాళ్ళ ఇంప్రవె దాంట్లో పడేసి టాలింజ్ చేసుకొచ్చు పెడతారు అంత మాత్రం చేస్తే బుద్ధిమంతుడు అయిపోతాడా ఇప్పుడు స్కిల్ ఉందంటే ఇది గ్రేట్ స్కిల్ బుద్ధిమంతుడు ఎప్పుడవుతాడంటే తన ఎల్లుండే దైవత్వాన్ని గుర్తుపట్టి ఆవిష్కరించుకోవడం చేతనైన వాడు మాత్రమే బుద్ధిమంతుడవుతాడు నా అన్యథ పెద్ద పెద్ద కర్మకాండాలను చేసినా కూడా బుద్ధిమంతుడు కాదు అన్యథ అంటే అభిప్రాయం ఇంకా బుద్ధిమంతుడే కాదు ఇంకా ఏమవుతాడు కృతకృత్య కృతకృత్యుడు కూడా అవుతాడు కృతార్థుడు కూడా అవుతుడు కృతకృత్యుడు అంటే కృత్యమంటే చేయగలిగినది చేయదగినది ఏమిటండి డబ్బు సంపాదించడం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే దట్ ఈ చేత కర్మలు చేయటం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే దట్ ఈ స్టే కనికే దేవుణ్ణి ఉపాసించడం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే దట్ ఈస్టే కనికే ఇంకా వీడు తీర్థయాత్రలు ఏమైనా చేసే చేయలేదు అంటే పూజలు నిగులు ఉన్నాయి అది దట్ ఈస్ డాన్ పూజలోని నిగులు దట్ ఈస్ డాన్ ఉపాసన అన్నీ డాన్ ఇంకా ఇంకేమి ఏమి ఇవ్వలేదు ఇంకేమీ చేయక్కర్లేదు అయినా చేసుకొని అది వేరే సంగతి దట్ చెప్పి లేచు చేయాల్సింది ఏం లేకపోయినా చేస్తాం ఎందుకు చేస్తాం ఇతరుల కోసం జనాలకి ఒక మార్గదర్శనం చేయడం కోసం చేస్తాం మమే పార్థాస్తి కర్తవ్యం త్రిషిలోకేసు పెంచిన అయినా కూడా నేను చేసుకొని అన్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి మహాత్ములు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అది ఒక కర్తవ్యంగా చేయరు ఇప్పుడు రమణ మహర్షి ఆవుకి గడ్డి పెట్టారనుకోండి ఆయన రోజు గోపూజ చేసేవాడు నో ఆయనే రోజూ గోపూజ చేసేవాడు కాదు ఊరికే గడ్డి పెట్టేవాడు అంటే ఓన్లీ దట్ మచ్ మీరు చేయండి రోజు గోపూజ బట్ ముందు గోపూజ అంటే ఏదో తెలుసుకోవాలి గోపూజ తెలుసుకోకుండా గోపూజ చేస్తే మళ్ళీ అవి మళ్ళీ దోషం ఉంటుందా కాబట్టి కృతకృత్యుడు అయిపోతాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళీ నేను అంతట్లోకి ఐఎమ్ చేంజింగ్ మై స్టాండ్ టూ నోస్ ఇట్ మే బీ కంప్లీటెడ్ ఆల్సో కృతం కృత్యం కర్తవ్యం ఏన సహ కృతకృత్య చేయాల్సిందంతా చేసేసేడు ఇంకేం చేయాల్సిందే మిగలలేదు అనే పృతకృత్యులు అంటారు ఆత్మన్యేవట సంతుష్ట తస్య కార్యం న విద్యతే ఎస్వాత్మరతి రేవ స ఆత్మతృప్త్య మానవ ఆత్మన్యవట సంతుష్ట తస్య కార్యం న విద్యతే తృప్తిరతి తుష్టి మూడు ఉంటాయి వస్తువులను సంపాదిస్తే కలిగి ఉల్లాసానికి తుష్టి తాను ప్రేమించిన వ్యక్తితోటి సంయోగం కలిసి ఉన్నప్పుడు కలిగే ఉల్లాసానికి రతి అడిగాడు భోజనం పడుకుండా మంచి మంచి పదార్థాలను సేవించినప్పుడు కలిగే ఉల్లాసానికి తృప్తి అడిగాడు ఎవరికైతే రతి తృప్తి తృప్తి ఆత్మస్వరూపము నుండే లభిస్తాయో బాహ్యము నుండి కాదో వాడికి కార్యం ఉండదు కార్యం అంటే కర్తవ్యం కర్మ ఏమీ మిగిలి ఉండదు ఏదైనా పని చేస్తే కర్మ ఉంటే ఉండొచ్చు కర్మ భవతి మటు కార్యం భవతి తప్పకుండా చేయాలి అనే కర్మ ఏమీ ఉండవచ్చు చేస్తూ కర్మ ఏదో చేస్తూ ఉంటే ఉండవచ్చు కాబట్టి కృతకృత్యుడు అనే మాట చాలా పెద్ద మాట కృతం కృత్యం కర్తవ్యం ఏన సహా కృతకృత్య కర్తవ్యమంతా చేయడం అయిపోయింది ఇంకా చేయాల్సిందేమీ మిగల్లేదు వాటే ఫీలింగ్ ఇటెన్స్ వాటే ఫుల్ఫిల్మెంట్ ఇంకేమీ మిగలేదు విశిష్ట జన్మ బ్రాహ్మణేన యత్కర్తవ్యం తత్సర్వం భగవత్తత్వే విదితే కృతం భవే ఇ ఒక ఆయన ఉన్నాడు గొప్ప బ్రాహ్మణ వంశంలో పుట్టాడు యజ్ఞయాగాదులు చేసినటువంటి యాజ్ఞికుల గొప్ప గొప్ప మహాత్ముల వంశంలో పుట్టాడు పుట్టి ఆయన ఏం చేస్తాడు వేదవంతా జరుగుతుంటాడు వేదంలో చెప్పిన కర్మలను చేస్తాడు ఉపాసనలను చేస్తాడు అన్నీ అన్నింటినీ చేస్తాడు ఆయన అవన్నీ చేసి దేనిని పొందుతాడో ఎత్ కర్తవ్యం కేవలము ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే ఆ సర్వము వీరు పొందినట్లే అవుతుంది తరపడిందండి కాబట్టి విశిష్ట జన్మ ప్రసూత అయిన బ్రాహ్మణైన ఎత్ వాడు చేయదలిగిన ఎంతైతే ఉండదో ఒక వేద పండితుడు ఇంట్లో పుట్టి వేదం చిన్నప్పటి నుంచి చదువుకుని తాను స్వయంగా గొప్ప వేద పండితుడై కర్మనిష్ఠుడై ఉపాసనల్ని గట్టిగా చేసిన వాడు ఎంత చేస చేయాల్సింది ఉంటుందో వాడు చేసింది ఎంత ఉంటుందో అదంతా కూడా కృతంభవేపు చేసినట్లే ఇది ఎలా ఉందంటే తస్మి యశ్మిని విదితే సర్వం విదితమస్య దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లు అవుతుందో అన్నట్టుగా అంత గొప్ప ఘనకార్యాన్ని మీరు సాధించినట్లే అయిపోతుంది ఎప్పుడు సర్వ భగవత్తత్వే విద్యే భగవత్తత్వాన్ని తెలుసుకుంటే ఇప్పుడు శ్రీరాముడు దశరథపుత్రుడు అయోధ్యలో పుట్టాడు అని తెలుసుకున్నారనుకోండి భగవంతుని యొక్క అవతారం తెలిసింది తప్ప మీకు తత్వం తెలియదు శ్రీరాముడు దయామయుడు కరుణామయుడు దుష్టులను సంహార సంహరించువాడు శిష్యులను రక్షించేవాడు అని తెలుసుకుంటే మీకు శ్రీరాముడి గుణాలు తెలిసేవి తప్ప తత్వం శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించినాడు గిటాయుణ్ణి ఉద్ధరించినాడు అని అలా తెలుసుకుంటే ఆయన చేసిన కర్మలు ఆయన యొక్క హిస్టరీ తెలిసింది తప్ప తత్వం తెలియలేదు ఆయన ఎరగా బుర్రగా ఉంటాడు తచ్చగా ఉంటాడు అంటే ఆయన రూపం తెలిసింది తప్ప తత్వం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమహ అంటే మీకు తత్వం తెలిసిందండి తత్వం తెలియాలండి సో తత్వం తెలుసు తత్వం తెలుసుకోకుండా ఊరికే నామరూపాలని తెలుసుకుంటే ఎలాగా ఒక ఆయన ఆయన చెప్తున్నాడు బ్రహ్మ ఆ చిట్ అంటే ఎవరో తెలుసునండి రుక్మిణీదేవి ఆనందం అంటే రాధాదేవి సత్ అంటే శ్రీకృష్ణుడు అదే బ్రహ్మ రుక్మిణి రాధాసమేత శ్రీకృష్ణుడే బ్రహ్మ ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన రివర్స్ పెట్టాడు ఆయన సచిదానందం అనే తత్వాన్ని లాగి పీకి దానికి నామరూపాలను జోడించాడు ఆయన ఏం చేయాలి ఎవరో శ్రీకృష్ణుడు రాధ అంటారు దాంట్లో ఉట్టేళ్ళు ఆయన అమ్మాయిలు పట్టుకుని ఆవిడతో కాబట్టి కూర్చుని డైరెక్స్ చేశాడని అభిప్రాయం కదండి ఆయన ఆనందం చివరూపుడు సత్స్వరూపుడు ఆ రాధ అనే అభిప్రాయం అలా చెప్పాలి తప్ప రివర్స్ చెప్తున్నాడండి ఉంటా అలా ఉన్నట్టు తత్వములు తెలియనివ్వడము ఇప్పుడు శివతత్వం గురించి ఉపన్యాసములు శివపురాణం చెప్తాడు శివపురాణం చెప్తే శివతత్వం ఏమైందండి దత్తాత్రేయ తత్వము అంటాడు దత్తాత్రేయ తత్వం సచ్చిదానంగా ఆత్మా అని చెప్తే తత్వం చెప్పినట్టు అవుతుంది ఏదో పురాణం నుంచో లత చరికల నుంచో నాలుగు కథలు చెప్తే దత్తాత్రేయ తత్వములు ఇలా తయారయ్యారు అలా కాదు తత్వం అనే మాటని స్పష్టంగా తెలుసుకోవాలి సో మీకు అయ్యప్ప తత్వం చెప్తాను అని అయ్యప్ప వెళ్ళడానికి ఎక్కడెక్కడ మదిలీ చేయాలి రైల్లో వెళ్ళాలా బస్సులో వెళ్ళాలా అదంతా తత్వం చేసినట్టు ఎలా తత్వం పోటీ మీరు పదిహేను అధ్యాయాన్ని ఆత్మస్వరూపాన్ని కొంచెం బాగా తెలుసుకోవాల్సి తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారు తెలుసుకోవడం అంటే మళ్ళీ చెప్తా ఆచరణ అధ్యయనము ఆచరణము అనుభవాలు వాడు కృతగుర్తులేకుతాడు నర్తవ్యం పరిసమాప్యతే కశెట్ శత్యభిప్రాయ శంకరులు చాలా కరాఖండిగా చెప్తారు ఆయన ఏమంటున్నారంటే ఆత్మతత్వం తెలుసుకోకుండా మరో విధంగా మరో విధంగా అంటే ఏమిటండి కోట్లు సంపాదించిన లేదా ప్రపంచంలో ఉన్న భోగాళ్ళన్నిటినీ పొందినా లేదా యజ్ఞాగాదు చేసి ఇంద్ర పదవీయే సంపాదించిన లేదా రాధా రాధా ఇత్యాది దేవతలను ఉపాసించి గోలోకము ఇత్యాది లోకములనే పొందిన కూడా వాడు కొరతృచ్ుడు ఆపడు ఎందుకంటే ఇవన్నీ కూడా ఊడిపోయేవే లోకాలకు వెళ్ళిన వాళ్ళు వాపసు వస్తారు సంపాదించిన ధనము కూష్ కాకి కూష్ కాకి అంటే మీకు తెలుసు కూష్ కాకి అంటే ట్యాక్ వస్తుంది హూష్ అంటే పోతుంది హూషరికి వెళ్తారు అలా ఈ ధనము మనం పోగేసిన ధనము అలా పోతుంది అది ఏమీ లేకపోతే ఇప్పుడు ఇద్దరు కూర్చుని ఓ బిజినెస్ డీల్ చేశారు వీడు పది లక్షల రూపాయలు వాడికి ట్రాన్స్ఫర్ చేశాడు పేటిఎం అక్కడికక్కడ పది లక్షలు వీడి పది లక్షలు వాడికి వెళ్ళాడు వీడు వీడికి వాడికి వీడికి ఒక కప్పు కాఫీ తాగించాడు ఏమన్నా ఇప్పుడు ఆ పది లక్షలు అక్కడి నుంచి ఇక్కడికి ఉరికే అంతా ఎలక్ట్రానిక్స్ అక్కడ ఏమిటి ఎవడు ఇచ్చాడు పది లక్షలు ఇచ్చింది లేదు పది లక్షలు కూర్చుకున్నది ఉరికే అభిమానం నా అకౌంట్లో పది లక్షలు తగ్గింది అభిమానం వాడికి నా లక్ష అకౌంట్లో పది లక్షలు పెరిగింది అభిమానం వీడికే తప్ప ఆ పది లక్షలను వాడు తినేది లేదు వీడు భోగించేది లేదు ఆ పది లక్షలు అలా గీతల కింద ఇంట్ల కింద అలా అకౌంట్లో కొన్ని ఉంటాయి ఈ రెండు రూపాయల కాఫీ తాగిన చూడండి అదే వేళకి నిధులు ఈ సంవత్సారం అలా ఉంటుంది మన అకౌంట్లో అన్నీ కూడా వాడు నామినేషన్ అడుగుతారు ఎందుకు అడుగుతుంది నామినేషన్ ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా చామంటావు కదా నాయన ఏం చేయమంటామో చెప్పు అడుగుతాడు ఎందుకంటే ధనము అలాంటిది అది అది మిగిలింది కాదు అయిపోతుంది కాబట్టి మీకు కర్తవ్యము పరిసమాప్తమైనది అంటే మేము కాశీ వెళ్ళి పూర్వం కాశీ వస్తే మా కర్తవ్యం పరిసమాప్తం అయింది అనుకునేవారు ఇప్పుడు కాశీ వెళ్ళొచ్చారంటే కుదరదు ఇప్పుడు కైలాసు వెళ్ళొచ్చేదాకా కుదరదు వేషాలు వేయకండి ఎందుకంటే కాశీదేవి ఇక్కడ రైలు ఎక్కువ అక్కడ దిగుతారు కాశీ కుదరదు శారా చాల సాంపం సరిపడదు కైలాసు కైలాసు వెళ్ళి ఆ పర్వతం చుట్టూ తిరిగి రావాలి అప్పుడు కానీ కుదరదు అది మూడుసార్లు చేయాలని మొదలుపెట్టారు ఈసారి మీ మధ్య ఒకసారి సరిపడదం కాబట్టి మీరు ఏం చేసినా కర్తవ్యము పరిసమాప్తి చెందదు ఒక్క ఆత్మస్వరూప జ్ఞానము చేతనే కర్తవ్యము పరిసమాప్తము చేయము ఈ మాటే శ్రీకృష్ణుడు ఇంతకు ముందు చెప్పాడు సర్వం కర్మాఖిలం పానే పరిసమాప్త్యతే ఇది అక్కడ సర్వం అఖిలం రెండు పదాలు ఉన్నాయి రెండింటికీ అర్థం ఒకటే దానికి అక్కడ శంకర్లు ఏదో స్వారస్యం చెప్పాను అంటే లౌకిక కర్మలు వైదిక కర్మలు అవి అన్నీ ఇవి అన్నీ అవి అంటే కొడుకులందరికీ పెళ్లిళ్ళు చెప్పేసి నదువులు చెప్పించేసి పెళ్ళిళ్ళు చేసేసాను కూతుళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసేసాను వాళ్ళు కూడా కాపరాలు చేసుకుంటున్నారు మానవులు కూడా పుట్టేశారు యజ్ఞాలు చేసేసాను యాగాలు చేసేసాను ఇంకా తీర్థయాత్రలు చేసేసాను దానాలు చేశాను ధర్మాలు చేశాను గోదానం చేశాను హిరంగ దానం భూదానం చేశాను అన్ని దానాలు తిలదానం చేశాను నువ్వులు దానం చేశాను పెసల దానం చేశాను అన్ని దానాలు చేసేశాను ఇంకా చేయాల్సిన దానాలు కూడా ఏమీ మిగలలేదు ఏమండ అంటే ఏమైంది లౌకికమైన కర్మలన్నీ పూర్తయ్యాయి వైదికమైన కర్మలన్నీ పూర్తయ్యాయి వాడు కుట్ర కూర్చుడు లేదు కానీ జ్ఞానే వాడు ఇన్ని చేసినందుకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అవన్నీ కూడా చరితార్థములైనవి అవన్నీ పరిసమాప్తిని చెందినవి అంటే పూర్ణత్వం వాటికి వచ్చింది పరిసమాప్తి అంటే పూర్ణత్వం ఈ చేసిన కర్మలన్నింటికి పూర్ణత్వం ఎప్పుడొస్తుందో తెలిసినా ఆత్మజ్ఞానాన్ని పొందితే పూర్ణత్వం వస్తుంది ఒకడు ఏదో పరీక్షకి ఐఏఎస్ పరీక్షగా పేరు అవ్వడం కోసమని మొత్తం సబ్జెక్టులన్నీ కూడా క్షుణ్ణంగా మళ్లీ చేసి ఇంకా వాడికి తెలియదు లేదు వీడు అయ్యేస్తో తప్పకుండా బాసవుతాడు అనే పరిస్థితిలో వాడు పరీక్షకు వెళ్ళి అక్కడ సరిగ్గా రాయలేక వచ్చి పరీక్ష వేయలేడనుకోండి ఈ చదివిన చదువు అంతా కృతార్థమైనట్ట అలాగే ఇన్ని కర్మలు చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే మీరు ఇన్ని తీర్థయాత్రలు చేశారు దైవతత్వం ఏమిటో తెలుసుకోకపోతే ఆత్మతత్వం ఏమిటో తెలుసుకోకపోతే ఈ కర్మలన్నీ కూడా పరిసమాప్తిని చెందవు కాబట్టి జ్ఞానే పరిసమాప్తి కాబట్టి ఎన్ని కర్మలైతే ఉన్నాయో ఎంత జీవితమైతే కాదో ఇదంతా కూడా కేవలము జ్ఞానము వల్లే పరిసమాప్తిని చెందు జన్మ సామగ్ర్యం బ్రాహ్మణస్ విశేషక ప్రాప్త్యై తత్కృతృత్యోహి ద్విజోభవతి నథట్టి ద్విజ అంటే ఎవడు ద్విజ అంటే బ్రాహ్మణుడు అనర్థం బ్రాహ్మణ అంటే ఎవడు ద్విజ అంటే ఎవడు ఇక్కడ చెప్తున్నారు మనుస్మృతి జా జన్మన జాయతే సూత్ర కుడితోనే ప్రతివాడు సూత్రుడే సంస్కారా ద్విజ ఉచ్యతే ఉపనయనం చేస్తే ద్విజుడవుతాడు ఇంకో శ్లోకం చెప్తున్నాను వేదాధ్యయనైన విప్ర స వేదాధ్యయనం చేస్తే బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అని ఒక శ్లోకము కదడు దీన్ని కవి ఆయన బెల్లంగొండ కవి సో బ్రాహ్మణస్య విధానక అనే శ్లోకంలో రెండోధ్యాయ శ్లోకంలో ఆయన వ్యాఖ్యానంలో ఈ శ్లోకాన్ని ఉటంకించారు మనస్ఫూర్తి నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసున్నవాడే బ్రాహ్మణుడు అని చెప్తారు ఈయనంటారు ఆత్మతత్వాన్ని తెలిస్తే కానీ అసలు వాడు కాదు ఎవడైతే కృతపృత్యుడవుతాడో ఆ ఏతత్ ప్రాప్త్య ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతకృత్యుడు అని ఇక్కడ చెప్పిన కృతకృత్యత ఎవరికి సిద్ధిస్తుందో వాడే ద్విజుడు ద్విజోభవతి సెకండ్ బోర్న్ అంటారు ద్విజ అంటే సెకండ్ బోర్న్ సెకండ్ బర్త్ అనమాట సెకండ్ బర్త్ అంటే ఏమిటండి సెకండ్ బర్త్ ఏమిటి కొంతమంది అనుకుంటారు ఉద్యోగం వస్తే సెకండ్ బర్త్ అనుకుంటారు కొంతమంది అనుకుంటారు వీడికి అసలు పిల్లలు ఎవరు ఇవ్వలేదు వీడికి పిల్లలు ఇచ్చారు వీడికి మళ్ళీ పునర్జన్మ వచ్చిందని అనుకుంటాను కొంతమంది ఏమనుకుంటారంటే యాక్సిడెంట్ అయ్యి బతికి బట్ట కట్టాడు అనుకోండి వీడికి పునర్జన్మే చేయాలనుకుంటారు అలా ఎవడికి తోచిన పునరు జన్మని సెకండ్ బర్త్ బోర్నగేయ ఎవడికి తోచింది వాళ్ళు చెప్తారు క్రిస్టియన్ మిస్టి థియాలజీలో బాప్తిజంకి బోర్నగే అని పేరు బాప్తిజం బిస్మానం అంటూ ఉంటారు మన వాళ్ళు బాప్తిజం అయితే బోర్నగే వాడు ద్విజుదేని లెక్క మన దగ్గర ఉపనయనం చేస్తే నలలో జన్మే ఒకటి పారేస్తే పెళ్లికి రెడీగా ఉన్నాడని అర్థం దానికి బోర్న గేయన్ అని మన వాళ్ళు పెట్టుకున్నారు అది కరెక్ట్ కాదు బోర్న్ అగైన్ అంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నప్పుడే బోర్నైన్ యు హవ్ టు టేక్ బర్త్ ఇన్ టు యువర్ రియాలిటీ అది యథార్థమైన ద్విజత్వము నాణ్యత మరో రకంగా కుదరదు ఇది చ వచనం మానవం అంటే ఏమిటో అనుకున్నారు మరువు మాట అంటే చాలా విలువైనది అని అభిప్రాయం చూడండి నేను అవదేమో భయపడ్డాను అయిపోయింది ఎదేతత్ పరమాధతం మత్స్వానసీ తృతం భారత భారతాన్ని సంబోధించిన యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ పరమాధతవాన్ని చూడండి పరమాధము జగత్తు పరమాధం కాదు దేహము ఇంద్రియము మనస్సు పరమార్థము కాదు వాటి చేత నిర్వర్తించబడే క్రియాకలాపం ఏది పరమార్థం కాదు ఇదంతా కూడా ముఖ్య కేవలము శుద్ధ ఆత్మ చైతన్యము ఆ ఎరుక ఏది గలదో అదివే పరమార్థము ఆ ఎరుక నుండి ఈ వాస్తవముగా లేకున్నను ప్రకాశిస్తూ ఉన్నది సో సినిమాకి వెళ్ళారు రెండు వందల గంటల సినిమా చూశారు నవరసాలు వెళ్ళిపోయాయి శృంగారం వెళ్ళిపోయింది హాస్యం వెళ్ళిపోయింది కరుణం అన్ని రసాలు వేభత్సం భయానకం అన్నీ వెళ్ళాయి సినిమాలో ఇంటికి అన్నీ ఉంటాయి అన్ని రసాలు పెట్టేశారు హాస్యరసం ఉంటుంది ఒక హాస్యాగాన్ని పెట్టుకుని వాడికి ఒక అమ్మాయిని పెట్టి వాడిద్దరితోటి కొంత హాస్యాన్ని పండిస్తూ ఉంటారు దర్శకుడు అలా కేవలం హాస్యరసం కోసం కొంతమందిని పెట్టుకునేవారు పూర్వకాలం రైలంజీ గారు హాస్యరసం కోసం అలాగే నాయకుడు డ్యాన్స్లో చేసి శృంగార రసాన్ని పండిస్తాడు అప్పుడప్పుడు వీర రసాన్ని కూడా పండిస్తూ ఉంటాడు ఈ ప్రతి నాయకుడు విలను చూడగానే భయం వేసేట్లా ఉంది భయానక రసాన్ని వాడి దగ్గర ద్రౌడీ ఉంటాడు వాడు భయం వేసేట్లా ఉంటాడు సో వాళ్ళందరూ శృంగార రసాన్ని వేరే భయానక రసాన్ని బీభత్స రసాన్ని వాళ్ళు పండిస్తారు ఈ త్రియుధాలు ఎత్తుకుపోయి ఎక్కడో గుహలో దాటిపెట్టి భయానక రసాన్ని పండిస్తారు మొత్తం తొమ్మిది రసాలు వెళ్ళాయి చూడండి సినిమా పూర్తయింది ఇప్పుడు ఆ మొత్తం సినిమాలో పరమార్థం ఏమిటి ఆ ప్రకాశము తప్ప ఏది పరమార్థం కాదు ప్రకాశం సినిమాలో ప్రకాశం ఒకటి ఉంటుంది దీపాలని ఎందుకు అర్పిస్తారంటే అసలైన ప్రకాశం ఇప్పుడు వస్తుంది కాసుకోండి అని దీపాలని అర్పిస్తారు కదా అదే పరమార్థం ఇంకా ఏది పరమార్థం అలాగే మీ హృదయంలో ఒక ఎరుక ఒక వెలుగు ఒకటి ఉన్నది ఆ వెలుగే మీ స్వరూపం కాబట్టి దానికి ఆత్మాధిపేరు ఆ వెలుగునందే మీకు మనస్సు ప్రకాశిస్తుంది అంటే అర్థమైతే ఆ వెలుగులోనే సుఖము దుఃఖము తాపము కోపము మా ఈర్ష్య అసూయ కరుణ ప్రేమ అన్ని రసములు ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి చూపు వినికిడి మొదలైనటువంటి ముక్కు మొదలైన ఇంద్రియముల యొక్క జ్ఞానములన్నీ ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి తర్వాత దేహము ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది కులము ప్రాంతము వర్గము ఇన్ని అభిమానాలు ఎన్ని పెట్టుకున్నారో మీరు అవన్నీ ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి ఆ వెలుగు లేకపోతే ఇది లేదు నా ఇల్లు నా బాకలి నా భార్య జాయామే జననీమే పుత్రహామే పుత్రికామే అంటూ నిన్న చూసాం అవన్నీ కూడా ఆ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి ఇది సికింద్రాబాద్ ఇది హైదరాబాద్ ఇది భారతదేశం ఇది అమెరికా అంటే మొత్తం జగత్ కూడా వెలుగులోనే ప్రకాశిస్తుంది ఇది శనిగ్రహం ఇది రాహుగ్రహం ఇది కేతు అనేదంతా కూడా ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది ఈ సంఖ్య మంచిది ఆ సంఖ్య మంచిది కాదు ఈ గుమ్మ ఎక్కడ ఉండాలి ఆ గుమ్మ అక్కడ పెట్టాలని వాస్తుషు ఇవన్నీ కూడా వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి ఆ వెలుగులో ప్రకాశించే సర్వము మిథ్య ఆ వెలుగు మాత్రమే పరమార్థము అది ఏ ఆ పరమార్థ తత్వాన్ని మూడు దాని నుండి వెన్నావదానైనా అత్తహా శృతవాన్ అంతే అసలు నువ్వు కృతార్థులైనా ముందు తుప్పు వదిలిపోయింది నీ బుద్ధి ఎందు ఉన్నటువంటి మకిలిని కొంత రబ్బు చేసి తీసిపారేసినట్టుంది ఇది విన్నం చేతనే నీకు కొంత కృతార్థత వచ్చేసినది కాబట్టి నిన్ను భారత అని కలవడానికి యోగ్యత ఇంతకాలానికి నీకు సిద్ధించింది కాబట్టి ఐఎమ్ శాటిస్ఫైడ్ హోల్ హార్టెడ్లీ ఐఎమ్ నౌ కాలింగ్ యూ భారత భారతదేశానికి కర్మయోగి మహా ప్రైమ్ మినిస్టర్ అయింది మొట్టమొదటిసారిగా కర్మయోగి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఇత వాళ్ళందరూ రాజకీయ నాయకులు గొప్పవాళ్ళే కర్మయోగి అనేవాడు ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం అయ్యాడు ఆ రకంగా భారత అనే పేరు భారతదేశానికి ఈనాటికి సార్థకత లభించిందని నేను అనుకుంటూ ఉంటాను ఆ రకంగానే సంథింగ్ సిమిలర్ టు అధ్యాయం పూర్తయ్యేపప్పటికీ భారత అని సంబోధించడానికి వీడు అర్హుడైనాడు అని శంకర్లలా వ్యాఖ్యానం చేశారు ఆ భారత అనే సంబోధన నువ్వు కృతార్థుల అయ్యావు కనుక నేను నిన్ను భారత అని తెలుస్తున్నాను ఇది ఇది శ్రీమద్ పరమహంస పదింరాజకాచార్య గోవిందభగవత్ పూజ్యపాదశిష్య శ్రీమచ్చంకర భగవతద్భగవద్గీతాభాష్యే పురుషోత్తమయోగో నామశోధ్యాయ టెక్స్ట్ శ్రీమద్భగీ ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణాజున సంవాషోత్తమయోగో నామశ్యాయ శ్రీభగవానువాచ అభయం సుద్ధి జోగ్యవస్థితి దానం దమస్య స్వాధ్యాయ సర్జవ చంద్రభవోత్పాదనవతారరిక దైవీ ఆసురీ రాక్షసీ చూ ప్రాణి ప్రకృతయ నవమే అధ్యా సూచితా తాసం విస్తరే ప్రదర్శనాయ అభయం సత్వ సంశుద్ధి ఇలాది అధ్యాయ ఇత్యాది అధ్యాయ ఆరభ్యతే అని ఆయన సంబంధ భాష్యంతో అధ్యాయం యొక్క ఆరంభానికి కావలసిన హేతువుని చూపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా మళ్ళీ శ్రీవారి నాడు మనం పూర్తి చేద్దాం ఓం పూర్ణ నమ దూర్ణముద పూర్ణ పూర్ణముద్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి స్వస్తి ప్రిజాభ్య పరిపాదలే న్యాయ మాగేణ మహీన్మహీషా బ్రాహ్మణే్య శుభమస్సు నిత్యంకాస్తనోభు కాళే వర్షతు పద్య పృథివీ సస్ శాని దేశోయము క్షోభరహి బ్రాహ్మణ సంతు నిర్భయా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుత్మని చక్రవర్తికమూజాయ సాభౌమాయ మంగళం